ఇప్పుడు ఇంకొకటి అడుగుతా మీరు చెప్పాలి ఇప్పుడు అక్కడ ప్రకాశించే గోళము ఉన్నదా లేక సూర్యుడు ఉన్నాడా ప్రకాశించే గోళమే ఉన్నది ఆ గోళము పుట్టక ముందు మహాశక్తి గలదు ఆ మహాశక్తియే ఆ ప్రకాశించే గోళము రూపంగా మనకి భాషిస్తోంది అది చల్లారిపోతుంది సృష్టి ఆతి సృష్టి అంత ముందు చల్లారిపోతే ఆ మహాశక్తి మహాశక్తి లాగే ఉంటుంది సూర్యుడు ఉండడు సూర్యుడు ఉండడు నక్షత్రాలు కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి పాత నక్షత్రాలు నశిస్తూ ఉంటాయి డెత్ ఆఫ్ ఎ మధ్యన ఫోటో కూడా తీశారు అలాగే ఒకనాడు సూర్యుడు కూడా చల్లారిపోతాడు చల్లారిపోతే ఇంకా సూర్యుడు అందరూ కాబట్టి ఇప్పుడే కాదు చాలా కాలం తర్వాత కాబట్టి ఇప్పుడు సూర్యుడు అనేది అది మిథ్యయా లేకపోతే సత్యమేనా మిథ్య కాబట్టే మన వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు గాయత్రి మంత్రం వీళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళు సూర్యోపాసకులు కాదు పూజ స్వామికి చెప్పేవారు ఈ మాట డోంట్ థింక్ దట్ దే ఆర్ సన్వర్షిపర్స్ అనేవారు ఎందుకంటే మీరు ఈజిప్ట్ వెళ్తే ఫోస్ వాళ్ళు ఈజిప్ట్ ఈజిప్ట్ వాళ్ళందరూ సన్వర్షిపర్స్ మనకు కూడా సౌరులు అని ఒకళ్ళు ఉండేవారు షణ్మతాలలో వాళ్ళు సన్వర్షిపర్స్ మనం సూర్య సన్వర్షిపర్స్ కాదు మనం ఎందుకంటే సన్ మిథ్య సూర్యుడు మిథ్య సూర్యుడు అనే అనే ఒక రూపము ఏ పరమాత్మయందు ఎందు భాషిస్తోందో ఆ పరమాత్మని మనం సూర్యరూపంగా ఆరాధిస్తున్నాం అంచేతనే సూర్యమండలాంతర్గతుడైన నారాయణుడికి దండం తప్ప సన్వర్షిపర్స్ కాదు కాబట్టి సూర్యమండల సమయం పురుషే యశ్చాసా వాదిత్యే స ఏక ఆ సూర్యమండలమునందు ఏ చైతన్యము గలదో అదే చైతన్యం ఇక్కడ నా హృదయంలో గలదు కాబట్టి సూర్యమండలము కూడా ఆత్మచైతన్యమునందే ఆరోపించబడినది కాబట్టి ఎక్కడ మొదలుపెట్టాం పిల్ల కెనటంతో మొదలుపెట్టాం అది వితథము మిథ్య నెక్లెస్ మిథ్య సూర్య చంద్రాది భావనలన్నీ కూడా మిథ్య అంటే ఏమిటండి జగత్తు మిథ్య అయితే వితథై సదృశ జగత్తు మీకు జగత్తులో కనపడేటువంటి భావములన్నీ కూడా పదార్థములన్నీ కూడా వాస్తవంగా అక్కడ ఉన్నవి కావు అవి వితథములే ఈ వితథ మాట నేను అప్పట్లో చాలా విస్తారంగా చెప్పాను వితథై సదృశా సంత టీకాకారులు చాలా బాగా రాశారు వితథ మరీచ్యుదకాధివత్ అని రాశారు ఇప్పుడు మీకు ఎండమావి కనపడుతుంది ఎండమావి అంటే నీరు ఎండ సో ఆ ఇసుక మైదానంలో ఎండ బాగా సందర్భంలో నీరు కనపడుతుంది నేను నీరు చాలుదామైతేనే మరిచిపోయా దాని సంగతి నీరు కనపడుతుంది ఆ నీరు ఉన్నదైతే తథా అంటారు ఇక్కడ నీరున్నది తథాస్తు మీరు తథాస్తు ఉన్నారా ఎప్పుడైనా తథాస్తు అంటే అలాగే అవుగాక మామూలుగా ఈ దేవాలయాల్లో అక్కడ పూజ చేసేవాడు తథాస్తు వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు మధ్యలో సడన్గా తథాస్తు ఉంటారు సర్వే జనా సుఖినోగంతు తథాస్తు తరోత్తరాభివృద్ధిరస్ భవంతో బ్రువంతు తథాస్తు అనే తథాస్తు అంటూ ఉంటారు తథాస్తు అస్తు పక్కన పెడితే తథా అంటే సత్యం తథాస్తు అంటే సత్యము అబుగాక యథార్థము అబుగాక తథ అంటే సత్యము అయితే వి తథ వి అంటే పోయింది ఏమిటి పోయింది తథ సత్యము అనేది లేకుండా పోయింది అంటే వితథ అంటే అసత్యం ఉందని కనిపించడమే తప్ప అక్కడ వాస్తవంగా లేదు లైక్ ఎండమావి అంటే ఆ ఎండమావి నీరు సో ఆ నీరు ఉన్నట్టుగా భాషిస్తుంది కానీ లేదు అదేవిధంగా ఈ ఘట పటాది ప్రపంచమంతా కూడా ఉన్నట్లుగా భాషించేదే తప్ప యథార్థంగా ఉన్నది కాదు అయితే వితథై సదృశా సంత ఈ ఘటపటాది ప్రపంచమంతా కూడా మరీచ్యుదకము అంటే ఎండమావి వంటిదే అయి ఉండి కూడా లేకపోతే రజ్జు సర్పము వంటిదే అయి ఉండి కూడా అవితా ఇవ జనుల చేత సత్యములా అన్నట్లుగా చూడబడుతూ ఉన్నవి కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే బంధమోక్షములు కూడా అటువంటి టాపిక్ బంధమోక్షాలకి సంబంధించినది కదా సో ఆదావంతేజయం నాస్తి ఈ ఎండమావి ఉందనుకోండి అది నీరు అని మీరు అనుకున్నప్పుడే నీరులా కనపడుతుంది మీరు నీరు అనుక్కోకపోతే అక్కడ నీరు లేనే లేదు నీరు కాదని తెలుసుకున్న తర్వాత కూడా నీరు లేదు మధ్యలో నీరు ఉంది మధ్యలో నీరు ఉన్నట్లు కనబడింది అనాలి కాబట్టి ఎండమావి వంటిది ఈ జగత్తు ఇది దీర్ఘస్వప్నము మా రజ్జు సర్పము వంటిది రజ్వాంభుజంగమ ఇవ ప్రతిభాసితము రాతస్మరణస్థాం రజ్జువునందు సర్పము వలె ఈ జగత్తు ఆత్మ చైతన్యము నందు భాషిస్తూ నిద్ర లేవాలి మీ చైతన్యం ఇంద్రియముల ద్వారా మనస్సు ఇంద్రియముల ద్వారా అదేమో ప్రకాశించాలి జాగ్రచ్చేతన కింద జాగ్రత్ ప్రజ్ఞ అది వెలగాలి అప్పుడు ఆ జాగ్రత్త ప్రజ్ఞలో ఈ సినిమా ఈ జగత్ అనే ఈ జీవితం సినిమా ప్రకాశిస్తూ ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ లైట్ వేయకుండగా ఆ ఫిలిము ఊరికే లాగేస్తే తిప్పేశారనుకోండి సినిమా ఉంటుందా ఉండదు ప్రాజెక్టర్ లైట్ వేసి ఫిల్మ్ తిప్పితే సినిమా ఉంటుంది అలాగే మీరు నిద్రలేచి నిద్ర లేవడం అంటే తెలివి వచ్చింది అంటే కరెంట్ పోయి వచ్చినట్టు కరెంటు పోయింది ఫ్యాన్ తిరగదు లైట్ పెరగదు టీవీ ఏమీ ఉండదు ఏమీ ఉండదు రెఫ్రిజిరేటర్ కూల్ చేయదు హీటర్ హీట్ చేయదు ఏమీ ఉండదు కరెంటు వచ్చింది అన్నీ పనిచేయడం ప్రారంభిస్తాయి అలాగే తెలివి వచ్చింది కన్ను చూస్తుంది చెవి వింటుంది మనస్సు సంకల్పిస్తుంది సో ఆ తెలివిలో ఈ మనస్సు అనేటువంటి చిత్ర చిత్రము చలన ఆ ఫిల్ము అలా తిరుగుతూ ఉంటుంది మనస్సులో మనస్సు అనేది తిరుగుతుంటే ఆ తెలివిలో తిరిగితే అప్పుడు జీవితము అనేటువంటి సినిమా ఆరంభమవుతుంది ఈ జీవితం అనే సినిమా యథార్థమా అన్నట్టుగా కనపడుతుంది కానీ వాస్తవంలో ఎండమావి ఎంతటి ఎట్టిదో ఈ జీవితం అనే సినిమా కూడా అట్టిది మాత్రమే అయితే ఏం చేయాలి చేయాల్సిందేం లేదు తెలుసుకోవాల్సింది ఉంది అదేమిటంటే జీవితము ఒక స్వప్నము అని తెలుసుకోవాల్సి ఉంటుంది అది అశ్లోకం ఇప్పుడు ఈ బంధమోక్షములు కూడా చిత్త మనసు చేత కల్పితమైన బంధము నిసర్గదత్త మహారాజు అన్నారు మనస్సు అనుకుంటుంది నేను బంధంలో ఉన్నాను అని మనస్సు కల్పించుకుంటుంది అదే మనస్సు నాకు బంధ విముక్తి అయింది అని కల్పించుకుంటుంది ఆత్మస్వరూపము బంధము లేదు విముక్తి కూడా లేదు ఇప్పుడు ఈ బంధమోక్ష బంధ మోక్షములు అనేవి వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు కల్పించుకుంటారు ఇప్పుడు కర్మి ఉన్నాడు అనుకోండి కర్మి ఇంకా కర్మ చూడు వాడేమనుకుంటాడు పాపకర్మ బంధము పుణ్య బంధహేతువు పుణ్యకర్మ మోక్షహేతువు అనుకుంటాడు ఇక తీర్థయాత్రి ఒకడుంటాడు తీర్థయాత్ర ప్రధానమైన వాడు ఒకడు ఉంటాడు వాడేమనుకుంటాడు దేవదర్శనము మోక్షము దర్శనము లేకుండుటయే బంధము అంటుంటారు శ్రీశైల శిఖరం చెప్పండి శ్రీశైల శిఖరం దృష్వా పునర్జన్మన్ అవిద్యతే ఈ మాటే అన్నాను నేను ఇప్పుడు చిన్న కుట్రాడిగా ఉన్నప్పుడు కుంపుల సుబ్రహ్మేశ్వరి దగ్గర అన్నా శ్రీశైల శిఖరం దృష్వా పునర్జన్మన్ అవిద్యతే అంటే ఆయన అలా అది కరెక్ట్ కాదు ఇది శిఖరం ద్రష్టు పునర్జన్మ నవిద్య అని దిద్దుకోమన్నారు అంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆ మొత్తం వాక్యాన్ని వ్యాకరణ శుద్ధంగా లేదు కాబట్టి కొట్టేయకుండగా అంటే వ్యాకరణం రానివాడు ఎవడో అన్నాడండి ఆ మాట సంస్కృతం రానివాడు ఎవడో అన్నాడు అదే దాన్ని మీరేమో శ్లోకంగా ఉంది కనుక ప్రమాణం చేసి కూర్చున్నారు కింభో శ్లోకం ప్రమాణం అవుతుందా ఎవడో అన్నాడు అన్నవాడికి సంస్కృతం కూడా సరిగ్గా రాదు అది సమస్య అలా అనలేదు ఆయన నేను కొంచెం వైతత్స ప్రకరణంలో ఉన్న శ్లోకం చెప్తున్నా కనుక జబర్దస్తిగా నేను అలా అన్నాను ఆయన అలా అనలేదు నేను పిల్లలం కనుక ఆయన అలా అనలేదు ఆయన ఏమన్నారంటే సంస్కృతం సరిగ్గా లేదు దిద్దుకోకున్నారు ఆ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చలేదు అని కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ తీర్థయాత్రి ఏమంటాడు శ్రీశైల శిఖరం ద్ర శిఖరం ద్రష్టు పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరం చూసిన వాడికి పునర్జన్మ లేదు అంటే ఆ దర్శనమే మోక్షము దర్శనం లేకుంటే బంధము పూర్వం ఇలాంటివి ఎవరో ఈ భక్తులు అనుకునేవారు ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రవేశించేసి దీంట్లోకి వాళ్ళు కూడా గడబడి చేస్తున్నారు ఇప్పుడు తిరుపతిలో విమాన దర్శనం అని ఒకటి పెట్టారు విమాన వెంకటేశ్వర స్వామి అని ఒకటి అంటే విమాన వెంకటేశ్వర స్వామి అంటే ఆ గోపురం మీద ఏదో ఆ చెక్కి ఎవడో ఒకటి చెక్కుతాడు కొంచెం విలక్షణమైన ఒకటి చెక్కుతాడు అది చూడాలి దానికి విమానం అంటే గోపురం మీద ఎన్ని బొమ్మలు ఉంటాయి ఓ వెయ్యి బొమ్మలు ఉంటాయి మామూలుగా ఇలా చూస్తే ఏమో చాలా బొమ్మలు ఉన్నాయని అనిపిస్తుంది అంతేగాని ఆ బొమ్మలన్నీ లోతుగా చూసి అంత అంత వెసులుబాటు ఎవడికండి అదేమున్నా అలా చూసేయడం నా కోరిక తీర్చేమని మొక్కు చెల్లించేయడం తీర్థం ప్రసాదం తీసుకోవడం తినేయడం మళ్ళీ బస్సు ఎక్కేయడమే తప్ప వెసులు బాటేవాడికి అంత వెసులుబాటే వడికి ఉంటుంది అక్కడ తీర్థయాత్రలో ఉండదు కూడా మీరు ఎదుర ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తే ఉంటుందేమో కానీ తిరుపతి కొండ మీద వెసులుబాటేవాడికి అంత స్పేస్ ఎవడికి ఉండదు కాబట్టి ఈ గోపురం మీద ఏమున్నాయి అని ఎవరికి ఎవరికి కావాలి అడుగున క్యూ ఉంటుంది దాంతో తోసేద్దామనే కానీ ఆ గోపురం మీద ఏమి శిల్పాలు ఉన్నా ఎవరికి కావాలి అక్కర్లా వాటిల్లో ఈ వెయ్యి శిల్పాల్లో ఒక వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది అయితే పర్టికులర్ పాయింట్ ఉంది వెంకటేశ్వర స్వామి లోపలే ఉన్నాడు అనుకున్నాం బయట కూడా ఉన్నాడు ఉన్నాడు అక్కడ కూడా ఉన్నాడు దానికి విమానము పేరు విమానం అని పేరు ఎత్తులో ఉంది కనుక ఏదైనా ఎత్తుగా ఉంటే అది విమానం ఆ ప్రధానికి అర్థం ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు ఇలాంటివి కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి దేవాలయంలో రూఫ్ ఉంటుంది కదా రూఫ్లో అద్దం పెడతాడు చిన్న అర్థం అంటే ట్రాన్స్పరెంట్గా పెడతాడు మీరు కోణంలో స్పాట్ దగ్గరికి నిలబడి చూస్తే ఆ గోపురం మీద ఓ పర్టికులర్ అది కనపడుతుంది అలాంటివి ఉన్నాయి అక్కడక్కడ అది కూడా తిరుపతిలో కూడా ఉంది మీరు ఈ క్యూలో ఉలబడే ఓపిక మాకు లేదనుకుంటే వాళ్ళు అక్కడికి ఎట్టి అక్కడ స్పాటు ఒకటి క్రియేట్ చేశారు అక్కడికి ఎట్టి అక్కడ నిలబడితే అక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని ఒకటి కనబడుతుంది ఇంటికి వెళ్ళచ్చు అది బాగానే ఉంది తప్పే ఉంది మొత్తానికి దేవ దర్శనమే ముక్తి దర్శనము లేకుండా బంధము అని అలాగే తీర్థయాత్ర ప్రధానం అంటారు ఉపాసనా ప్రధానంలో ఏమంటారంటే మీరు భక్తి చేస్తే ఆ దేవతాలోకాన్ని పొందుతారు అదే ముక్తి దేవతాలోకాన్ని పొందలేకపోవటే బంధము అని వాళ్ళు అంటారు యోగులు ఉన్నారు వాళ్ళు యోగులు అంటే పాతంజల యోగులు వాళ్ళు ఏమంటారంటే చిత్త విక్షేపమే బంధము చిత్త ఏకాగ్రతయే ముక్తి అని వాళ్ళు చెప్తారు ఎందుకంటే చిత్త తాదాత్మ్యాన్ని బేసిస్గా చేసుకుని వాళ్ళకి చిత్తం సత్యం చిత్త తాదాత్మ్యము సత్యం యథార్థం ఆ బేసిస్ మీద వాళ్ళు బంధమోక్షాలని చిత్త విక్షేపానికి అనుకూలంగా వాళ్ళు నిర్వచించుకుంటారు వాస్తవంలో బంధము అజ్ఞాన సిద్ధము బంధం కర్మ వల్ల సిద్ధించింది కాదు కర్మ వల్ల బంధం సిద్ధించింది కాదు ఉపాసన వల్ల లేకపోతే చిత్త విక్షేపం వల్ల సిద్ధించింది కాదు అది అజ్ఞాన సిద్ధము అజ్ఞాన సిద్ధము అంటే అర్థం ఏంటో తెలుసిన అజ్ఞాన కల్పితము అని అర్థం సర్పము అజ్ఞాన సిద్ధము అంటే అక్కడ సర్పము నిజంగా సిద్ధించిందని మీరు అనుకోద్దు అజ్ఞాన సిద్ధము అంటే అజ్ఞాన కల్పితము అజ్ఞాన కల్పితమైనా పోని ఉందా లేదా అజ్ఞాన కల్పితమైతే ఉండదు జో అజ్ఞాన్సే భాస్తా హై ఓ అసల్మే నహి హోతా హై విన్నారా ఈ వాక్యం దానిసార్లు చెప్పారు ఏదైతే అజ్ఞానం చేత కనపడుతుందో అది అసలు అసలు అంటే యథార్థంగా ఉండదు జో అజ్ఞాన్సే భాస్తా హై ఓ అసల్మే నహి హోతా హై గుర్తుపెట్టుకోండి కాబట్టి బంధము అజ్ఞాన కల్పితము మోక్షము కూడా అజ్ఞాన కల్పితమే భాగవతంలో ఏకాదశ స్తంభంలో వచ్చింది బద్ధో ముక్త ఇది వ్యాఖ్య గుణతో మే నవస్తుత మే ఆత్మస్వరూపుడనైన నాకు బద్ధుడు ముక్తుడు అనేటువంటి వ్యాఖ్య అంటే అనేటువంటి వర్ణన గుణత సత్వరజస్తము గుణాలని బట్టి వచ్చింది అంటే మనస్సుని బట్టి వచ్చింది నవస్తు యథార్థంగా నాకు బంధము లేదు కొన్ని గుణాన్ని బట్టైనా వచ్చింది కదా అంటావేమో గుణస్య మాయా మూలత్వాత మాయా కల్పితము కనుక నమే మోక్షో నబంధనం నాకు మోక్షము లేదు బంధనము లేదు మోక్షము లేదని ఆగిపోకూడదు నాకు మోక్షము లేదు అని ఆగిపోయారు అనుకోండి అంటే అర్థం ఏంటి నేను బంధంలో ఉండిపోయాను అని అర్థం అలా ఆగిపోకూడదు నాకు మోక్షము లేదు బంధము లేదు కాబట్టి బంధమోక్షములు కూడా వితత్ములే చూడండి సంసారం ఉన్నది ఈ సంసారం బంధిస్తోంది ఎందుకు బంధిస్తోంది సత్యం అనుకోబట్టి బంధిస్తుంది అంతఃకరణములు ఇంద్రియము ఇంద్రియములు అంతఃకరణము ఇంద్రియములు ఇవి రెండూ కలిసి మనకు సంసారాన్ని నిర్మాణం చేసి పెడతాయి మీరు నిద్రపోతున్నప్పుడు సంసారం ఏది స్వామీజీ అంటారు సౌండ్ స్లీప్ అంటారు సౌండ్ స్లీప్ అంటే తెలుసు ఈ స్లీప్స్ మీద ఎలాట సౌండ్ అన్నారు సో సౌండ్ స్లీప్ అంటే గుర్రక పెట్టి నిద్రపోతున్నాడు సౌండ్ స్లీప్ అలాడు గాథలిద్ర ఇప్పుడు వారికి సంసారం ఉంటుందా లేదు ఉండదు లేదు కదండి నిద్ర లేచాడు సంసారం వచ్చేసింది ఏమిటి డిఫరెన్స్ ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా ఎందుకంటే ఒకప్పుడు లేని సంసారం సడన్గా వచ్చేసింది అంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి ఇప్పుడు ప్రాజెక్ట్ రాన్ చేశారు సినిమా హాల్లో తెరంతా తెల్లగా ప్రకాశిస్తోంది తక్కువనే అక్కడ మీకు సీన్లు ప్రారంభమయ్యాయి ఎందుకు ఎందుకు ఈ సీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ ఫిలిం పెట్టి వాడు లాగుతున్నాడు అనమాట అదేవిధంగా నిద్రలేస్తూనే ఈ సంసారం అంతా వచ్చేసింది భార్య పుత్రాది సంసారం అంతా వీడికి వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు ఇంద్రియములు అవి స్పందించడం ఆరంభించాయి కాబట్టి అంతఃకరణము ఇంద్రియములు కలిసి తయారు చేసి పెట్టినటువంటి ఈ సంసారము ఇది సత్యము నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇది సాపేక్షమవుతుంది కానీ సత్యం ఎందుకు అవుతుంది అంతఃకరణము ఇప్పుడు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి చూడు ఇలాగా ఎలా కూర్చుని మనస్సంకల్పములన్నిటినీ విడిచిపెట్టేసి నిశ్చలంగా ఉండు ఆ నిశ్చల స్థితిలో సంసారం ఉందా లేదు మళ్ళీ చిత్త విక్షేపం ఆరంభమైన వెంటనే సంసారం ఆరంభమైనది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంతఃకరణములు ఇంద్రియములు కలిసి స్పందిస్తూ ఈ సంసారాన్ని నిర్మాణం చేసేవి అనకూడదు కనబడి ఇట్లా కాబట్టి సంసారము మిథ్య ఇప్పుడు మీరేం చేయాలంటే మిథ్యను మిథ్యగా తెలుసుకుంటే సరిపడుతుంది ఇక్కడ మిథ్య అంటే ఏమిటి ఇంద్రియములు దేహము జగత్తు ఇది మిథ్య మనస్సు ఇంద్రియములు దేహము ఒక యూనిట్ సబ్జెక్ట్ ఇది జగత్తు ఆబ్జెక్ట్ అంచేతనే మిథవతి సబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఉంది సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు కలిపి మిథ్య అని మీరు ఇవి రెండు సత్యము కాదు ఇవి సత్యమని మీరు అనుకుంటున్నారు అంచేత అవి సత్యంలా భాషిస్తున్నాయి సత్ ఇప్పుడు ఇది దెయ్యము అని మీరు ఒకడు అనుకుంటాడు దెయ్యము అనుకుంటాడు దెయ్యం పట్టింది అనుకుంటాడు అయితే దెయ్యం ఉంది అనుకుంటాడు వెంటనే వాడికి భూత వైద్యుడు ఒకడు కావాలి ఇప్పుడు వచ్చి ఈ భూత వైద్యుడు ఎక్కడ ఉన్నాడు మురమల్లా అనే గ్రామంలో ఉన్నాడు ఆయన అక్కడ ఒక గ్రామం ఉంది అక్కడ అక్కడ మెయిన్ రోడ్డు మీదే ఉన్నాడు కూడా భూత వైద్యుడు దెయ్యములు వదిలించబడుము సెల్ ఫోన్ నెంబర్తో సహా ఉంది నేను కాకినాడ వెళ్ళినప్పుడు అటు వెళ్తూ ఉంటాను ఇలాంటివి చూస్తూ ఉంటాను నేను నాకు మురమళ్ళ గ్రామంలో ఉన్నాడు ఒకసారి దిగి ఆయన్ని కలిసి ఏమండి ఏమిటండి భూతాలు ఏమిటో అందుదో అందుకుని నా హడాయిల్లో నేనున్నాను మరి నాకేదో లెక్చర్ అది ఉందని నేను వెళ్ళిపోయాను నిజంగా అంత ఒకసారి అప్ అండ్ డఫ్లు ఏమిటో ఏమిటండి భూత వైద్యుడు ఏమిటండి ఈ పిచ్చి ఎవరికండి ఈ పిచ్చా ఆయనకి పిచ్చా వీళ్ళకి పిచ్చా ఎవళ్ళకి పిచ్చి కాబట్టి ఇప్పుడు ఈ జయం పట్టింది అనుకోగానే వీడేం చేయాలి ఆ భూత వైద్యుడి దగ్గర వెళ్ళాలి వెళ్ళగానే మీరు కన్యాశుల్కం సినిమా చూసారా అంతే సరిపడానికి ఇంకే నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్ దాంట్లో ఒక భూత వైద్యుడు ఉంటాడు వాడు సీసాలో ఆ భూతాన్ని వాడు ఏం చేస్తాడంటే కొంత పొగ పెడతాడా తీసాలా తీసాలి పొగలో పెడతాడు కొంత పొగ దోపలికి వెళ్తుంది బిరడా బిగిస్తాడు బిగించి దాన్ని అబ్బా ఎంత బరువు ఉందో అరవై కేజీలు బరువు ఉందన్నట్టుగా ఎత్తుతాడు అమ్మో దెయ్యం అంత బరువు ఉంటుందా నేను తేలికగా ఉంటుందేమో అనుకున్నానే అంటాడు అవతల వాడు కావలిస్తే మీరు చూడండి మీరు చూడండి అంటే కొంత వద్దు నువ్వే ఆయన సుజురాయిది అది ఏదో నేను చూస్తానంటే ఏమీ లేదు మళ్ళా కాబట్టి జగత్తు మనస్సు ఏం చేస్తుంది ఓ నేలకి భూతం అని పేరు పెడుతుంది కల్పించుకుంటుంది దాంతో ఆ భూతము సత్యముగా భాషిస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది మీకు ప్రతీదీ కూడా ఆ భూతంలాగే అనిపిస్తుంది ఈ పాపం ఈ అమ్మాయో అబ్బాయో కొంచెం కళ్ళు తిప్పాడు అనుకోండి అది వచ్చిరా మీరు కళ్ళు తిప్పుతున్నాడో అది ఏమే తిప్పుతోందిరా వీడు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ఏదో వాదితే చూసారా అది ఆ దెయ్యం ఎలా వాగుతోందో అని చూస్తుంది ప్రతీది వీడు దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ లోపల సడన్గా గాలి పీచిందనుకోండి అయ్యో ఇంతవరకు ప్రశాంతంగా ఉంది అసలు గాలి ఇప్పుడు ఎంత గాలి పీస్తుందో దెయ్యం ఎలా ఉందో చూసారా అంటాడు ప్రతీది ఆ దెయ్యానికి ఈ రకంగా ఆ భూతం అనేదాన్ని ఓ పెద్ద సమస్య కింద వీడు చిత్రించుకుంటాడు సంసారం ఉంటా ఇంతే భూతమా ఏమిటండి భూతం అంటే ఏటండి అసలు ఎలా ఉంటుంది అది అది దాని సంగతి ఏమిటో తేల్చండి అని చెప్పేసి మీరు కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తే భూతం లేదు ఏం లేదు ఉంది భూతం లేదు ఆ పిత్తము ప్రకోపించి ఆ టీలోవి ఎక్కువ తాగడం చేత అది ఉంది తప్ప భూతం అయితే లేదు పైత్యానికి ఏదో మందిస్తే పోతుంది లేకపోతే ఏదో సహకారో ఎవరి దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళకి ట్యాబ్లెట్ ప్రారంధాహీనంగా ఉంటాయి ఇటువంటివన్నీ దానికి ఒకప్పుడు సొల్యూషన్ ఉంటుందో ఉండకపోతుంది కానీ ఆ సమస్య ఏదో కొంత సమస్య ఉంటుంది కానీ ఈ భూతము అనే తెచ్చిపెట్టుకున్న సమస్య కదా ఇది లేనిపోనే తంతా అంతా తెచ్చిపెట్టుకుంటాడు డబ్బు ఖర్చు పెడతాడు అదంతా కూడా వ్యర్థము దాంట్లో ఏమీ సారణం లేదు ఈ విధంగా మనిషి తన దుఃఖాన్ని తానే నిర్మాణం చేసుకుంటాడు తన సంసారాన్ని తానే కల్పించుకుంటాడు అంతఃకరణము ఇంద్రియములు సంపాదించి పెట్టినటువంటి ఈ జగత్త ఏదైతే కలదో ఇది మనస్సు తప్ప దీంట్లో ఏమీ వాస్తవికత లేదు వితథై సదృశా సంత కాబట్టి మనం ఏం చేయాలంటే అది సత్యమా అని మనం గుర్తించాలి అది సత్యమా ఓసారి కొందరు హిమాలయాల్లో ఏదో దేవదర్శనానికి నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే ఒక బ్రహ్మచారికి వజ్రపుటోంగారం దొరికింది అక్కడ ఇసకలం దొరికింది ఆ ఫుట్పాత్ మీద దొరికింది ఎవడో ఆ తీర్థయాత్ర చేసిన వాళ్ళు ఎవడో ఎవరో సేటిజీ ఎవడో వచ్చి ఉంటారు అది జారిపోయి ఉంటుంది అతనికి దొరికింది అది అతను చుతూ ఉన్న బ్రహ్మచారులు వాళ్ళందరూ చూసి ఇది సుమారు ఒక లక్ష రూపాయలు ఖరీచ్ చేస్తుంది అని దాన్ని అంచనా వేశారు సరే ఇలా నడిచి వెళ్ళగా వెళ్ళగా ఒక టౌన్ చేరుకున్నారు ఏదో రుద్రప్రయాగో ఏదో టౌన్ చేరుకున్నారు ఆ టౌన్ చేరుకుని అక్కడ రాత్రికి అక్కడో సత్రంలోనే అక్కడో మొక్కలను వేసి భోజనం చేసి పడుకుని ఎదురుకోయ్యారు మొన్నడు స్నానాలవి పూర్తి చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళి ముందు అక్కడ ఓ కంసాలు ఉంటే ఈ వజ్రపుటంఘరాన్ని ఆ కంసాలని చూపించాడుతను చూపిస్తే అతను ఇలా చూసి ఇతను అడిగాడు ఏమండే ఈ బంగారపు వజ్రపుటంఘరం ఎంత ఖరీదు చేస్తుంది అని అతను చూపించాడు అతను చూసి ఇలా చూసి టక్ బేడ కూడా పనిచేయదు అది వీడు ముఖాన్ని వేసుకుంటాడు అంటే అదే అది వజ్రం కాదా అది గాజుముక్కది ఇది బంగారం కాదు అది ఊరికే అది టగరం లెడ్ దాంట్లో ఏమీ బంగారం అయింది బంగారం కాదే కాదు అని చెప్పాడు బేడ కూడా ఖరీదు కాదని మొహాన్ని విసిరాడు ఈతను ఈ దీన్ని దొరికించుకున్నాడు చూడండి అతను ఏడుస్తూ కూర్చున్నాడు ఎందుకు రా ఏడుస్తున్నామంటే లక్ష రూపాయల సంపద పోయింది అని ఏడుస్తున్నాడు ఆదా అంతే చేయన్న ఆస్తి వర్తమానపి తథ నిన్న సాయంకాలం ఆ వజ్రపుటింధరం ముందు లక్ష రూపాయలు ఉన్నాయా లేవు ఈ కంసాలి ముఖాన్ని కొట్టిన తర్వాత లక్ష రూపాయలు ఉన్నాయా లేవు మధ్యలో ఉన్నాయనుకుని ఉన్నవి పోయా అని దుఃఖిస్తున్నాడు మధ్యలో కూడా అవి లేవు నేను భాగవతంలో ఏమన్నారంటే యథాధనో లబ్ధనే వినష్టే అధన ధనము లేనివారు లబ్ధనే వినష్టే మధ్యలో దొరికిందనుకున్న ధనము కాస్త పోయినప్పుడు తచ్చింతయాన్యన్ని భృతన్న వేద దాన్నే చి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు మనం కూడా ఈ సంసారంలో ఆత్మ చైతన్యమో ఉన్నది మనం ప్రారంభం నిద్రలేచారు లేదా మీరు ఒక శిశువుగా జన్మించిన తరువాత మీరు జీవితాన్ని ఆరంభించారు మీ ఏమన్నా ఐదారేళ్ల దాకా తల్లిదండ్రులు ఏదో పెంచుతారు వీరు ఆరేళ్లతో ఏడేళ్లతో ఎనిమిదేళ్లకో ఆరంభం చేస్తారు అసలు యమధర్మరాజు ఏమన్నాడంటే పద్నాలుగేళ్ళు వచ్చే వరకు వాడు ఏం చేసినా నేను వారికి శిక్ష లేనన్నాడు అంటే అర్థం ఏంటి పద్నాలుగేళ్ళు వచ్చే వరకు వాడు హీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ సో ఎనీవే ఓ పదేళ్లకు ఇప్పుడు వీడి జీవితం ఆరంభించాడు వీడి జీవిత ఆరంభంలో వాడి క్యాపిటల్ ఏమిటి వాట్ ఈస్ ది క్యాపిటల్ తెలివి చైతన్యం చైతన్యం అనే క్యాపిటల్తో వీడి జీవితాన్ని ఆరంభించాడు ఏమండి ఇంకా దేహత్యాగం చేస్తున్నాడు దేహత్యాగం చేస్తుంటే ఇదిగో ఈ దేహం పడిపోతుంది అని వాడికి తెలుస్తూ ఉంటుంది దేహత్యాగం చేసేప్పుడు వాడి దగ్గర మిగిలింది ఏమిటి తెలివి తెలివి మిగిలింది ఈ మధ్యలో ఆ వజ్రపుటంఘరం దొరికిన వాడికి మళ్ళాగా వీడికి కూడా ఏదో పెద్ద సంసారం డబ్బు పదవి డిగ్రీ ఉద్యోగం తర్వాత భార్య పిల్లలు ఇదంతా వచ్చింది ఈ సంసారం అంతా వచ్చింది ఆ వజ్రపుటంగరం దొరికినట్టుగా వీడికి వచ్చింది ఇవన్నీ ఎప్పుడొచ్చాయి తెలివి అనే క్యాపిటల్ తోటి వీడి జీవితం ఆరంభించాక వచ్చాయి తెలివి లేకుండా ఇవేమీ రావు ఇవన్నీ కూడా పోయాయి అన్నీ పోయాయి వీడి దేహచారం చేస్తున్నప్పుడు ఏది మిగతా అన్నీ పోయాయి ఆ తెలివి మాత్రమే వీడికి విలుతుంది వీడు తెలుసుకోవాల్సిందేమిటి ఈ వచ్చిపోయే వాటిని తెలుసుకోవాలా లేకపోతే ఆ తెలివిని తెలుసుకోవాలా ఆ తెలివిని తెలుసుకోవాలి ఆత్మచైతన్యమే పూర్ణము అని తెలుసుకుని వీడు కృతార్థుడు కావాలి కానీ వీడు తన ఎందు చైతన్య రూపంగా ప్రకాశించే దేవుణ్ణి వీడు తెలుసుకోలేడు ఎందుకని వీడి దృష్టి ఎంతసేపు కూడా ఈ వచ్చిపోయేటువంటి వేటి మీదనే ఉంగుట చేత కాబట్టి సో మానవులు ఈ విధంగానే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక భంగపాటు చెందేదాలి ఈ సందర్భంలో గీతా భాష్యంలో శంకరులు శ్లోకానికి వచ్చేశారు ఆ శ్లో గీతాభాష్యం గీత యొక్క శ్లోకం ఏమిటంటే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్రకా పరిదేవ ఇది గీతాశ్లోకం దానికి అర్థం ఏమిటి వీడు పుట్టాడు పుట్టడానికి ముందు వాడెవడో నీకెవనో తెలుసా తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా తెలియదు ఈ పుట్టినవాడు గిట్టాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా తెలుసా వారి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసా తెలియదు మధ్యలో నీకు తెలుసు ఉంటావు వ్యక్త మధ్య అని మధ్యలో నీకు తెలుసున్నది కూడా దిఖావట్ తప్ప వాస్తవం కాదు ఒకసారి మేము నాటకానికి వెళ్ళాం సత్య హరిశ్చంద్ర నాటకానికి వెళ్ళాం వెళ్తే పదింటికి వచ్చాడు వాడు స్టేజ్ మీదకి హరిశ్చంద్ర వేషం వేసుకొని వచ్చాడు వాడెవడో మాకేం తెలుసు ఎక్కడి నుంచో ఈ డ్రామా ట్రూప్ బెజవాడి నుంచి వచ్చిందని అవిడిలో వేస్తే వెళ్ళాం అర్ధరాత్రి పడిపోయాం తిండి తెప్పలో ఏదో తినిపోయాం శివరాత్రి నడే పదింటికి నాటకం ప్రారంభమైంది తొమ్మిదింటికి అవుతుందన్నారు పదింటికి మొదలైంది వాడేమో బాగా సారాది పట్టించి వాడు పదింటికి వచ్చాడు మొత్తానికి స్టేజ్ మీదకి తయారయ్యాడు ఎవడు సత్య హరిశ్చంద్రుడు పైగా పైగా వచ్చాడు తెర వెనక్కాల వాడి ఎవడు ఏమిటి వాడి స్వరూపం ఏమిటి స్వభావం ఏమిటి మాకేమన్నా తెలుసా మాకు తెలియదు ఎందుకని మేము వేలమొహం వేసుకుని ఆ ఎదురుగా ఆ స్టేజ్కి ఎదురకుండా కూర్చున్నాం వెనకాలకు వెళ్ళి తొంగు చూద్దామని ట్రై చేస్తే ఏ పోవటంకి నుంచి అని మమ్మల్ని తరిమేశారు అక్కడి నుండి కూర్చున్నాం వచ్చాడు స్టేజ్లో అడుకో సత్య హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడి అని మేము మహా వచ్చాడు మరి నక్షత్రకుడు ఇంకా రాలేదు ఏమిట్రా అని మేము గంగార వాడు వచ్చాడు విశ్వామిత్రుడు వాడు వచ్చాడు ఇది చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ ఇవన్నీ నేను మరి ఈ లోపల శ్మశానం ఇది అది ఆవిడెవరో ఒక లేడీ ఒక ఆవిడ ఆవిడే వచ్చింది పద్యాలు ఓ నాటకం పద్యనాటకం పద్యాలు అదంతా పోయిందని ఎవరో ఇంకోడు దుఃఖిస్తూ ఉంటాడు ఇవి ఎప్పుడు అయిపోతున్నాయి ఏవేవో కొత్త కొత్త వస్తున్నాయి అని కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మన సంస్కృతంతా కూడా గాలిలో కలిసిపోతూ లేదు ఇవే పెట్టుకుంటారు ఏమిటయా కలిసిపోయిందంటే వాడు పద్యం మొదలు పెడతాడు చెల్లియో చెల్లపోయో ఏమిటో ఆ పద్యం పూర్తయ్యేప్పటికీ అరగంట పడుతుంది అరగంట అయిన తర్వాత ఎవడో పిచ్చోడో వన్స్ మోర్ అంటారు అసలు వడ్ అయిపోయి ఇబ్బంది పడి పూర్తి ఇద్దర భగవంతుడే అనుకుంటూ ఉంటే వీడు వన్స్ మోర్ అంట అంటే నాటకంలో వన్స్ మోర్ లేవకండి ఆ సీన్ ముందుకు వెళ్ళాలి కానీ వీడు మళ్ళీ అదే పద్యమో మొత్తానికి ఎలా అయితే రెండు ఉన్నారైంది ఆ సత్య ఇంద్రుడు దేవతలు కనపడి మళ్ళీ అబ్బా నువ్వెందు సత్య భగవంతుడివి ఇది అది అని చెప్పి రెండు ఉన్నారైంది రాత్రి రెండు ఉన్నారా ఈ హరిశ్చంద్రుడు అంతదాకా స్టేజ్ మీద ఇంత పద్యాలు పాడి గడబడి చేసిన వాడు స్టేజ్ని వెనక్కి వెళ్ళిపోయాడు తెరలు వేసేశారు మేమేమో అలసి అలసి సొలసిపోయాము ఇంకా రాత్రి పడి ఇంటికి చేరుకున్నప్పుడు మూడు మూడు ఉన్న రాయపప్పుడు కొంపకొచ్చాం ఇంతదాకా ఎక్కడికి పోయావరా అని అడిగితే ఏముంది జాగారం చేశాం ఇది చేసాం సూర్యుడు ప్రీతి ఇది కథ ఇప్పుడు వాడు ఎవడండి వాడు వాడు సత్య నేను పిచ్చా ఎవన్నానా సత్యరిశ్చంద్రుడు ఏం కాదు మరి వాడెవడు ఏమో మాకేం తెలుసు వాడెవడోను అవ్యక్తాదీని వాడెవడో వాడి మూలం ఎవటో మాకేం తెలుసు వ్యక్త మధ్యాని మధ్యలో మటుకు వాడు సత్యహరిశ్చంద్రుడు అవ్యక్త నిధనాన్ని ఏవ తెర వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాడెవడో మాకేం తెలుసు కానీ వాడు సత్యహరిశ్చంద్రుడు సచరిశ్చంద్రుడా ఎవడు చెప్పాడా నీకు ఏం గురువున్న మాటైనా అది సచరిశంద్రుడని నువ్వు అనుకున్నావంతే వాడేమి సచారిశంద్రుడు కాడు మన అనుబంధాలని ఇలాంటివే అబ్బో వాడు నా భర్త ఈమె నా భార్య వీడు తండ్రి వీడు కొడుకు ఉన్నాడు వచ్చాడు పోయాడు క్యా బాధే ఏమిటిదంతా వాడెవడో నీకు తెలుసా రావడానికి ముందు తర్వాత పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడో తెలుసా మధ్యలో ఉన్నది వాడి స్వరూపం అవుతుంది వాడు నా భర్త వాడు నా భార్య లేకపోతే నా తండ్రి అహౌ కాదు నువ్వు అలా భ్రమపడుతున్నావు తప్ప ఏమీ కాదు అయితే ఏమిటి తత్రకా పరిదేవన ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడికో పోయాడు దీంట్లో ఇంకా పరిదేవనం కూర్చొని దుఃఖించిదేముంది ఏమీ లేదు మరి జను అలా ఎందుకు దుఃఖిస్తారు పీపుల్ ఆర్ నట్స్ దర్శనై దే డూ దాట్ దెర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ ఇట్ అని ఇది గీతలో శ్లోకం దీనికి కింద శంకరుల భాష్యంలో ఆయన ఏమంటారంటే అదర్శనాదాపతిక ఏమో తెర వెనక్కలు వాడు ఏమిటో మనకి తెలియదు మనకి కనపడదు తెర వెనకాల ఏముందో అక్కడి నుంచి సడన్గా వచ్చి స్టేజ్ మీద పడ్డాడు ఈ జీవితం స్టేజ్ మీదకి వచ్చాడు పునశ్చ అదర్శనంగత ఈ స్టేజ్ మీద కొంతసేపు గెంతులు వేశాడు ఏమో నాటకం నాటకం నడిచింది జీవితం నాటకం కొంత నడిచింది పెళ్ళావన్నాడు మొగుడన్నాడు తండ్రి అన్నాడు కొడుకు అన్నాడు ఈ నాటకం కొంతసేపు నడిచింది ఈ నాటకంలో కొంత ఏడుపు ఉంటుంది కొంత నవ్వు ఉంటుంది సచేర్చిన నాటకం కూడా అలాగే ఉంటుంది కొంత సుఖం ఉంటుంది కొంత దుఃఖం ఉంటుంది కొంత భోగం కొంత దారిద్ర్యం అన్ని ద్వంద్వలు ఉంటాయి నాటకం చాలా రక్తి కట్టిస్తూ నడిచింది పునశ్చ అదర్శనంగత మళ్ళీ వచ్చినవాడు పోయాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మధ్యలో మాత్రం వాడు ఆడిన నాటకం మాత్రం కనబడుతూ ఉంది ఓకే నస తవ నస్యత్వం వృథాకిం పరితప్యసే నస తవ సహ తవ వాడు నీవాడు కాదు నా నీవు వాడి కాదు వృథాకిం పరితప్యసే ఎందుకు కూర్చొని దుఃఖిస్తున్నావు వ్యర్థంగా ఎలా ఉన్నాయి చూడండి శ్లోకాలు కాబట్టి అది అంతము లేదు వర్తమానము సత్యం ఎలా అవుతుందండి వర్తమానము ఇట్స్ ఓన్లీ డిఖావట్ అంటే అపియరెన్స్ మాత్రమే అంతకుమించి దాంట్లో వాస్తవికత ఏమీ లేదు అయితే తర్వతి శ్లోకం స ప్రయోజనత స్వప్ విప్రతిపద్యస్మాదాద్యంతవత్వ్యవ ఖుస్ దీన్ని కంటిన్యూ ఆర్గ్యుమెంట్ అంటారు ఈ జీవితము మిథ్య స్వప్నము వంటిది అంటే అది ఏమిటండి అలా అంటారు స్వప్నము వంటిది ఎలా అయింది మిథ్య ఎలా అయింది ఈ జీవితంలో చేసేటువంటి పనులకి ఈ యాక్టర్స్కి ఈ సంబంధాలకి వీటన్నిటికీ కూడా ప్రయోజనం సప్రయోజనత ఏదో ఒక ప్రయోజనం కదా అంటావేమో సప్రయోజనత ఇప్పుడు ప్రయోజనాన్ని బట్టి అది యథార్థం ఇప్పుడు మీకు ఆ బ్రహ్మచారి దృష్టాంతం చెప్పాను ఆ వజ్రపు టొంగరం దొరికింది ఆ రాత్రి వాడి ఆనందానికి అవధులు లేవు ఎందుకని లక్ష రూపాయల సొత్తుకి ఆసానీ అయిపోయాడు అలా చూస్తూ ఉండగానే అతన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళకి అసూయ అయ్యయో అదేదో మన కంటపడి ఉంటే మనమే దాన్ని దొరికించుకునే వాళ్ళమే అని చుట్టుపక్కల వాళ్ళకి అసూయ అతన్ని ప్రేమించి వాళ్ళకి పోలే మంచి బ్రహ్మచారి ఏదో ధనాన్ని సంపాదించుకున్నాడు జీవితంలో పైకొస్తాడు అని ప్రేమ ఇదంతా ఈ కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ ఆ తెల్ల వాళ్ళు ఆనందంగా గడిపారు దొరికింది అని దీనికి సప్రయోజనత అని పేరు ఈ సప్రయోజనత అది మొన్నాడు తెల్లారి కంసాలు దగ్గరికి ఇది పట్టుకెళ్ళినప్పుడు అది ఏమైంది విప్రతిపద్యతే అది విప్రతిపద్ధత అంటే విప్రతిపత్తి విప్రతిపత్తి అంటే ప్రతిపత్తి అంటే జ్ఞానము అని అర్థం విప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానము అని అర్థం అంటే దానికి విరుద్ధమైన జ్ఞానం కలిగింది అంటే అది తప్పు అని తెలిసింది ఉన్నాడు పొద్దున్న కంసాలవాడి దగ్గరికి ఆ వజ్రపురం పట్టుకున్న వెంటనే కంసాలవాడు ముఖాన్ని కొట్టాడు అది ఎందుకు పనికి రాదు అని తెలిసింది కాబట్టి కంటిన్యూటీ ఆర్గ్యుమెంటు అలాంటిది అది నిలబడేది కాదు ఇది ఎలాగంటే ఇప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం అవుతోందనుకోండి నాటకం మధ్యలో ఆ హరిశ్చంద్రుడు చెప్పే డైలాగులు చేసే పనులు అన్నీ యథార్థములు అన్నట్టుగా కనపడతాయి నాటకం నడుస్తున్నంతసేపు అదిగో చూడు ఎంత స్పష్టంగా అదిగో నక్షత్రం కూడా అతను వెంటబడ్డాడు డబ్బివ్వమని ఇబ్బంది పెడుతున్నాడు అదిగో సత్య రాజ్యం పోగొట్టుకున్నాడు అదిగో చూడు రాజ్యం పోగొట్టుకున్నాడా లేదా అదిగో చూడు భాగ్యను కూడా పోగొట్టుకున్నాడు కదా అదిగో చూడు స్వ శ్మశానంలో కాపలి దారుగా ఉన్నాడు అదంతా ఎలా అనిపిస్తుంది దుఃఖం యథార్థంగా దుఃఖం అనిపిస్తుంది అదిగో చూడు దేవతలు వచ్చారు ఆయన సత్యానికి మెచ్చుకున్నారు అంటే సత్యారిశ్చంద్రుడి స్టోరీ గురించి నేను ఏదో అంటున్నానని మీరు నేను అది చెప్పాను నేను దృశ్య నాటకం అందుకోసం చెప్తున్నాను అదిగో దేవతలు వచ్చి అతన్నేమో అనుగ్రహించారో అతనికి అంతా ఆనందం కలిగిపోతూ చూడు అన్ని భాగ్యాలు వచ్చేసాయి మళ్ళీ పోయిన రాజ్యం వచ్చేసింది అని అనుకున్నాం ఇంతట్లోకి మంగళం అని పాడేవాడు మంగళం పాడిన వెంటనే తెర వేశారు టైం చూస్తే రెండున్నర మూడు ఒళ్ళంతా ఉంది ఉపవాసం నిద్రలేదు నా ముఖం లేదు ఇప్పుడు ఆ సప్రయోజనత సత్యారిశంద్రుడు ఆయన దుఃఖపడ్డాడు ఆయన అవన్నీ ఏమయ్యాయండి అవన్నీ గాల్లో కలిసిపోయాయి సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే స్వప్నంలో అన్నీ యథార్థమని అనిపిస్తాయి తీరా నిద్ర లేచిన తర్వాత స్వప్నంలో చూసిన వాటికి సప్రయోజ ప్రయోజనం ఉంటుందా ఇప్పుడు స్వప్నంలో మీకు లాటరీ వచ్చింది నిద్ర లేచారు ఇప్పుడు ఆ లాటరీ వల్ల స్వప్నంలో ఉపయోగకరమైనది స్వప్నంలో లాటరీ రావడం డబ్బు లభించడం ఆ డబ్బుతో మీరు భోగాలు అనుభవించడం నెక్లెస్ కొన్ని ఫిరీరాలకి ఇవ్వడం అవన్నీ స్వప్నంలో నడిచాయి కానీ మనం నిద్ర లేచిన తర్వాత వాటి ప్రయోజనత ఏమైంది విరుద్ధంగా నిరూపత కాబట్టి డిస్ కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ ఈ జీవితము కంటిన్యూ అవుతోంది కదా కంటిన్యూస్గా ఉండి మధ్యలో ఉండి ఆ మధ్యలో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు అది సత్యంగా భాషిస్తుందే ఈ ఆర్గ్యుమెంటు అది నిలబడే ఆర్గ్యుమెంటు కాదు కొంచెం నీవు ఓపిక పట్టి దాన్ని చిగురుదాకా పరిశీలించి దాని యొక్క వైకథ్యాన్ని తెలుసుకుంటే ఉంది తప్ప కంటిన్యూటీ ఆర్గ్యుమెంటు నిలబడేది కాదు కాబట్టి తస్మాత్ ఆద్యంత వత్వేనా ఆది అంతము ఉందా లేదో మధ్యలో ప్రవేశించి ఇదిగో కంటిన్యూస్గా ఉంది కదా కాబట్టి ఇది సత్యమవుతుంది సినిమా మూడు గంటల సినిమా ఓ గంట అయిన తర్వాత చూసుకో అదిగో అక్కడ వాడు కొడుతున్నాడు వీడు ఇలా అంటున్నాడు అది చేస్తున్నాడు వాడు ఆ పని చేశాడు కాబట్టి ఆ ఫలాన్ని పొందాడు ఈ పని చేశాడు కాబట్టి ఈ కష్టాన్ని పొందాడు అని అదంతా కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అది సత్యం అంటావా సత్యాన్ని అలా నిర్ధారించరు ఎలా నిర్ధారిస్తారు ఆది అంతము చూసుకోరు ఆది అంతము దేనుకుంటే అది మధ్యలో కూడా మిథ్యయే తప్ప వాస్తవము కావచ్చు అర్థంతాలు ఉండడానికి వీల్లేదు ఏదైతే మూడు కాలముల యందు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములు మూడింటియందు సమాన రూపంగా ఉంటుందో అదే సత్యం బంగారమే సత్యం నెట్ల సత్యం కాదు జలమే సత్యం కెరటములు సత్యము కావు ఆత్మచైతన్యమే సత్యం జీవితంలో అనుభవానికి వచ్చేటువంటి దృశ్యములు ఏమీ కూడా సత్యములు కావు అవన్నీ మిథ్య స్వప్నరూపములే కాబట్టి నువ్వు ఆద్యంతవత్వేన అనే ఆర్గ్యుమెంట్ చూసుకోవాలి చూసుకుని అవన్నీ మిథ్యే మిథ్య ఇవ కలుతే స్మృతా అవన్నీ మిథ్యయే అని గ్రహించవలెను భాష్యం అందాము వైకథ్యే కృతవ్యా కృతవ్యాఖ్యానం శ్లోకం ఇహ సంసార మోక్షాభావ ప్రసంగేన ఠితం వైతధ్య ప్రకరణలో ఈ రెండు శ్లోకాలు చెప్పారు అక్కడ మేము కూడా అక్కడే వ్యాఖ్యానం చేశాము అంటున్నాం మరి అక్కడ చెప్పేసి అక్కడే వ్యాఖ్యానం చేస్తే మళ్ళీ వీటిని ఇక్కడ ఎందుకు పఠించారు అంటే అక్కడ జీవితానుభవాల గురించి జనరల్గా చెప్పినటువంటి ఏ వైతధ్యము గలదో నిథ్యాత్మము గలదో వాటిని తిరిగి సంసారము మోక్షము కూడా కల్పితములే బంధము మోక్షము కూడా కల్పితములే అనే ఈ ప్రసంగానికి అన్వయిస్తూ వీటిని ఇక్కడ పఠించినారు అని ఆచార్యులు ఆ విధంగా వాటిని మళ్ళీ పఠించారు ఇప్పుడు కూడా విలువైన మాటని పదే పదే చెప్తారు ఉత్తు మాటలు ఒక్కసారి చెప్పడం కూడా అనవసరం విలువైన మాటలు పదిసార్లు చెప్పాలి వినాలి అందుకోసం ఆచార్యులు మళ్ళీ ఇంకోసారి పఠించినారు అంటే దీని అర్థం ఏంటి మీరు నిద్రలేచారనుకోండి నిద్రలేస్తూనే ఒక జగత్తు ఆ జగత్తులో ఒక దేహేంద్రియాదులతో కూడిన వ్యక్తి ఈ వ్యక్తికి ఆ జగత్తులో ఒక జీవితము ఇవన్నీ నేను నా బ్రదుకు అనే వస్తాయి నేను నా బ్రదుకు బ్రదుకు అంటే జగత్తులోనే ఉంటుంది కదా నేను నా బ్రతుకు నా దేవుడు కూడా ఆ బ్రతుకులో భాగమే దేవుడుగా దేవుడో దేవుళ్ళో వాటెవర్ ఆ బ్రతుకులో భాగమే మీ అండ్ మై లైఫ్ ఈ మీ అండ్ మై లైఫ్ ఎప్పుడు వస్తాయి తెలివి వస్తూనే వస్తాయి నిద్రపోతూనే విలీనం అయిపోతుంది ఈ మీ అండ్ మై లైఫ్ అని ఏదైతే అనుకుంటున్నావో ఇది మిథ్య స్వప్నము వంటిది అంటే మరి అయితే ఉండాలి స్వప్నం అంటే నిద్రపోయినప్పుడు మేము స్వప్నం చూస్తూ ఉంటాం అది మిథ్యం తెలుస్తూ ఉంటుంది నిద్ర లేచిన తర్వాత మీ అండ్ మై లైఫ్ అది కూడా స్వప్నము వంటిదేనా అంటే ఎస్ ఇది దీనికి వేకింగ్ డ్రీమ్ స్టేట్ అని పేరు మీరు నిద్రపోతో స్వప్నం ఒకటి కంటారు తెలివి వచ్చిన తర్వాత స్వప్నం ఇంకొకటి కంటారు నిద్రపోతో కనీ స్వప్నంలో ఉండే అంశాలన్నీ కూడా ఈ తెలివి వచ్చిన తర్వాత స్వప్నం నుంచే అక్కడికి ఇవి సరఫరాలుతూ ఉంటాయి నిద్రలో భార్యా పిల్లల్ని చూస్తాడు మీరు ఎందుకని నిద్ర లేచిన తర్వాత జగత్ అనే స్వప్నం ఏదైతే కలదో జీవితం అనే స్వప్నం అక్కడ చూస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ అక్కడ కూడా చూస్తాం అది ఒక స్వప్నము ఇది మరో స్వప్నము మేకింగ్ డ్రీమ్ స్టేట్ అంటాను ఏది తెలివిగా ఉన్నట్టు అనిపిస్తూ స్వప్నము ఇది రేపు కంటిన్యూ చేత and ask the Holy Father to remember the Lord as you can hear the Holy Shantish and the Holy Shantish and the Holy Shantish